ప్యారిస్ నగర పటం ఒకటి సంతకు సంబంధించిన వివరాలు తెలిపే పుస్తకం ఒకటి సంపాదించి దగ్గర పెట్టుకున్నాను చాలా ప్రదేశాలకు నడిచే వెళ్ళాను మ్యాప్ సహాయంతో రాజవీధులకు దర్శనీయ స్థానాలకు వెళ్ళటం చాలా తేలిక అయింది ఆ ప్రదర్శనశాల అంతగా గుర్తులేదు దాని వైశాల్యం వైవిధ్యం మాత్రం జ్ఞాపకం ఉన్నది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 వాటి లోపల అడుగు పెట్టేసరికి బయట గొడవంతా మర్చిపోవాల్సిందే మన ప్రవర్తన మారిపోతుంది వర్జిన్ మేరీ దగ్గర మోకరించి ఉన్న వాళ్ళ దగ్గరగా నడిచి వెళుతున్నప్పుడు భయభక్తులు ఉత్పన్నమవుతాయి మోకరిల్లటం ప్రార్థించటం అనేవి గుడ్డినమ్మకాలు కావు అని ఆనాడు నాకు బోధపడింది ఆ భావం నాలో రోజు పెరుగుతూ ఉన్నది